జై గురుదత్త యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణ మూడవ భాగం ఒక్కోసారి ఏం చేస్తుంది కల్లోనే ఒక్క కళ అంటే నువ్వే కళలో ఒక శరీరం ధరించి ఆ శరీరంతో వేరే కళ కంటున్నావు ఆ రెండవ కళ మాట ఏమిటి ఆలోచించు దాన్ని అసత్యం అంటావా సత్యం అంటావా మళ్ళీ ఒకసారి నీ స్వప్రాజు గారిని తీసుకురా ఆ స్వప్నరాజు గారు ఏమంటాడు ఆ కళ నాకు స్పష్టంగా కనిపిస్తోంది అంటాడు దాని అసత్యం అంటే ఆయన ఊరుకోడు కానీ సత్యమందామంటే ఆ రెండవ కళ ఎక్కడి నుంచి వచ్చింది మొదటి కళ్ళలోంచే గుట్టింది మొదటి కళ ఎటువంటిది అసత్యం అసత్యమైనటువంటి మొదటి కళ్ళలోంచి వచ్చింది కనుక మొదటి కళ అసత్యమైతే రెండవ కళ కూడా అసత్యమే కావాలి మీ స్వప్నరాజు గారేమంటాడు రెండో కళ సత్యం అంటాడు నువ్వే ఉంటావు రెండో కల అసత్యం ఈ రెండో స్వప్నంలో రెండో స్వప్నరాజు గారు ఉన్నాడు అనుకో ఆయన్ని పిలిచి అడిగామనుకో ఆయనేమంటాడు ఆ రెండో స్వప్న ప్రపంచం నాకు స్పష్టంగా కనిపించిందండి కనుక అది సత్యమైన ఆయన అంటాడు రెండో స్వప్నరాజు అలా అంటుంటే ఆయన మాట ఒప్పుకోలే అంటే నువ్వే ఉంటావంటే ఆ రెండవ స్వప్నరాజు సత్యమైన ద్రష్ట అయితే అప్పుడు ఆయన చూసేటువంటి దృశ్యం సత్యమైన దృశ్యమయ్యే అవకాశం ఉందండి అంత మాత్రం ఇది ఖాయంగా చెప్పలేము ఆయన సత్యమైన వాడు అయినప్పటికీ కూడా ఆయన సత్యాన్ని చూస్తే చూడొచ్చు కానీ ముందు ఆయన సత్యమైతే రెండు రోజులు సత్యం ఉంది కానీ ఆయనే సత్యం కాడే ఇంకా ఆయన చేసేటువంటి ద్రష్టత్వం ఉందే అది సత్యం కాదే అలాంటప్పుడు ఆయనే సత్యం కాయినప్పుడు ఆయన చూసే దృశ్యం సత్యం ఎట్లా అంటావు కానీ రెండో స్వప్ననాథ్ గారు ఏమంటాడు నా ప్రపంచం సత్యం అండి ఎందుకంటే అది కనిపించింది దానికి సత్త ఉంది కనిపించేటువంటి సత్యమే ప్రపంచం అసత్తులోంచి ఎట్లా అని ఒప్పుకోం అది సత్యంలోంచే పుట్టింది అన్నాడు అనుకోండి ఆయన ఎంత డాయిస్తే మాత్రం చెల్లుతుందా భ్రాంతి వల్ల కూడా అసత్తులోంచి సత్తు వచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది లోకంలో దీనికి ఎన్నో దృష్టాంతాలున్నాయి ఇంద్రజాలం ఉంది గారడే ఉంది ఇంకా ఎన్నో ఉన్నాయి ఇలాంటి ఇంద్రజాలన్నీ కూడా చేసేది మనస్సే మనస్సు చేసే ఇంద్రజాలమే ప్రపంచం మొదటి కళ ఒక ప్రపంచమే రెండో కల ఒక ప్రపంచమేనో ఇప్పుడు చూసిన జాగ్రత్త ఒక ప్రపంచమే ఇదంతా కూడా మనస్సు చేసేటువంటి ఇంద్రజాలమే రామా నీ రెండో స్వప్నానికి ఏ తర్కాన్ని అన్వయించావో అది నీ ప్రస్తుతమైనటువంటి జాగ్రత్త ప్రపంచానికి అన్వయించుచూడు ఇది ఎక్కడి నుంచి పుట్టింది మనస్సులోంచి పుట్టింది మనస్సెట్లాంటిది లేనిది సత్త లేనిది లేని మనస్సులోంచి పుట్టింది కనుక ఇది కూడా లేనిదే కనుకనే ఈ ప్రపంచమంతా కూడా స్వప్నంలే మిథ్య అని మేం చెబుతున్నాం ఈ గారిడీ చేసేది అని కూడా మేం చెబుతున్నాం స్ఫురతి వల్గతి గచ్చతి యాచతే భ్రమతి మచ్చతి సంహరతి స్వయం అపరతముపయాపివలం చలతిచంచల శక్తి తయహామనహ అన్నాడు వశిష్ట మహర్షి ఈ సర్గ చివరిలో ఆయన ఏమంటున్నా అంటే మనసుకి చెంచల శక్తి ఒకటి ఉందా ఆ శక్తి వల్ల అది ఎన్నో విషాలు వేస్తూ ఉంటుంది తను ప్రత్యేకంగా వేరే ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది గుర్రంలాగా గంతులేస్తూ ఉంటుంది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అది కావాలి ఇది కావాలని దేవునిస్తూ ఉంటుంది తనే స్వయంగా భ్రమలో పడిపోతూ ఉంటుంది అదే స్వప్నం తనే మునిగిపోయి తనే లేకుండా పోతుంది ఒక్కోసారి ఇదే సుశోక్తి తనే సంసారిత్వాన్ని పొంది సుఖ గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది ఇదే సంసారం తనే కైవల్యాన్ని పొంది అన్నిటికంటే కూడా గొప్పగా ఉంటుంది ఇదే మోక్షం ఇన్ని నాటకాలు ఆడేదెవరు అంటే మనస్సే అని వశిష్ట మహర్షి మనస్సుని గురించి వివరించి ఈ నాలుగో సరిగ్ని పూర్తి చేశాడు ఇది విన్నాక రాముడి మనస్సుకి చాలా స్పష్టత వచ్చింది దానికి బాగా నచ్చింది ఈ ప్రపంచం మిథ్యాన్ని ఒప్పుకోవాల్సిందే నిశ్చయం చేసుకున్నాడు అంతవరకు బాగా వెనకాల చెప్పిన యుక్తులన్నీ కూడా పరిశీలించు చూసుకుంటే వశిష్ట మహర్షి చెప్పింది కరెక్ట్ సౌబుగానే ఏ ప్రపంచం మిథ్యాన్ని ఒప్పుకోవాల్సిందే అని తోస్తో అయితే మధ్యలో మళ్ళీ ఇంకొకరి నుంచి మళ్ళీ సందేహాలు పీకుతున్నాయి ఏమంటే సందేహం అంటే ఎక్కడైనా మిథ్యా పదార్థం కనిపిస్తూ ఉంటే దానికి అధిష్ఠానం ఉండాలి కనుజీకుడి ఆ కనుజీకటిలో తాడు మొక్క ఉంటే దాని మీద సర్పభ్రాంతి కలుగుతుంది ఈ తాడునే అధిష్టానం ఉంటారు అధిష్టాన రూపమైనటువంటి తాడు మొక్కే లేకపోతే భ్రాంతిటా వస్తుంది రాదు కనుక భ్రాంతి కలిగింది అంటే అక్కడ అధిష్టానం ఉండి తీరాలి ఈ జగత్ ఏమో భ్రాంతి అంటున్నారు అయితే దీనికి అధిష్టానం ఉండాలి కదా ఆ అధిష్టానం ఏమై ఉంటుంది ఆలోచించాడు రాముడు తోసలా తోసగా అడిగాడు ఏమండి ఈ జగత్ భ్రాంతి అంటున్నారు కదా అయితే దీనికి అధిష్టానం ఉండాలి కదా ఆ అధిష్టానం ఏమిటండి అని బాగా అడిగాబోయన్నాడు ఆయన ఆ అధిష్టానాన్ని పరమాత్మ సర్వదృశ్య పదార్థాలునే అవన్నీ ఉపసంహారం అయిపోగా ఏది మిగిలిపోతుందో అదే పరమాత్మ పరమాత్మని చెప్పాలిగా అంచేత ఈ సందర్భంలో ఆయన ఒక ప్రక్రియ తీసుకున్నాడు ఆయన ఏమంటున్నాడు ఈ దృశ్య పదార్థాలన్నీ కూడా నివర్తించిపోగా ఏది మిగిలి ఉంటుందో అది పరమాత్మ అని అర్థం చేసుకో ఈ పరమాత్మకి లక్షణం ఇలా ఉంటుంది అని చెప్పాలి ఇప్పుడు మిగిలిపోయిన తర్వాత ఏదేదో ఉంటుందన్నారుగా ఆ ఉండేది ఎలా ఉంటుందో చెప్పాలి కదా అంటే అలా చెప్పడం సాధ్యం కాదన్నాడు వేదాలే చెప్పలేకపోతున్నాయి జీవన్ముక్తులైన వాళ్ళు మాత్రం ఏమంటున్నారంటే ఆ పరమాత్మను మేము సాక్షాత్కరింపజేసుకున్నాం అంటున్నారు అంతేకాని వాళ్లు మాటల్లో దాన్ని వివరించటంలే ఎందుకంటే అది మాటల్లో వివరణకు అందే వస్తువు కాదు కనుక రామా పరమాత్మ ఈ ప్రపంచానికి అధిష్టానం దాని యొక్క స్వరూపం ఇలా ఉంటుంది అని చెప్పలేం ఈ దృశ్య పదార్థాలను నివర్తించిపోగా అది మాత్రం మిగులుతుంది అంతవరకు చెప్పగలం అయితే అధిష్ఠానం అంటే ఏమిటి అంటే ఒకనొక అధిష్టానం నుంచి వివర్తరూపంగా ఈ జగత్తు పుట్టినట్లు కనిపించే అవకాశం ఉంది అనే విషయం నువ్వు అది మంచి ఊహే ఈ ప్రపంచం మొత్తానికి వివర్తోపాదాన కారణం ఆ పరమాత్మే వివర్తోపాదాన కారణం అంటే ఏమిటో మీకు పూర్వం వివరించాం వివర్తము ఉపాదానము కారణము మూడు పదాలున్నాయి ఈ మూడు పదాల గురించి వివరణ అయిపోయింది సంగ్రహంగా మళ్లీ చదువుతాం తాడున్న చోట పాము కనిపించడమే వివర్తం సర్పమనే భ్రాంతి కనుక మూల కారణం తాడైతే అక్కడ తాడే వివర్తోపాదాన కారణం ఈ ప్రపంచానికి అధిష్టానంగా వివర్తోపాదారణ కారణంగా ఉన్నదేమిటి అంటే అది ఆ పరమాత్మే కనుక నీకు కలిగినటువంటి సందేహం సరి అయిందే దాని సమాధానమిది అని చెప్పడంతో ఐదో సర్గ పూర్తి అయిపోయింది వశిష్ఠ మహర్షి ఎక్కడితో ఆకుండా ఆరో సర్గలో ఏమంటున్నాడంటే తనే కొనసాగిస్తున్నాడు ఈ ప్రపంచం పరమాత్మ నుంచి వివర్తంగా పుట్టింది అని నీకు తెలిసింది కదా వివర్తంగా జన్మించడం అంటే ఏమిటి ఏముంది భ్రాంతి వల్ల జన్మించడమే భ్రాంతి ఎప్పుడు కూడా తత్వజ్ఞానం వస్తే నశించిపోతుంది తాడు గురించినటువంటి అజ్ఞానం వల్ల సర్పం కనిపిస్తుంది తాడు గురించినటువంటి తత్వజ్ఞానం కలిగితే సర్పం నివర్తించిపోతుంది భ్రాంతి యొక్క లక్షణం ఇది దేని యొక్క తత్వం అంటే అధిష్ఠానంగా ఉండే ఏదైతే ఉందో దాని యొక్క తత్వం తెలియాలి కనుక ఇక్కడ అధిష్ఠానమైనటువంటి పరమాత్మ యొక్క తత్వం తెలిస్తే ప్రపంచం అనే భ్రాంతి పూర్తిగా తొలగిపోతుంది ఈ తొలగిపోవడాన్ని ముక్తి అంటారు దీనికి సత్సాంగత్యము సత్శాస్త్రాభ్యాసము ఉపకరిస్తాయి అని పూర్వమే మీకు చెప్పాను మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాను అన్నాడు అనేప్పటికీ రాముడు అన్నాడు ఆ తత్వజ్ఞానం త్వరగా కలగాలంటే ఏ రకమైన తపస్సు చేయాలండి అన్నాడు ఎందుకని ఆయన ఆదుర్దాలు ఉన్నాడు రాముడు బాలరాముడు త్వర త్వరగా ఆయనకి తత్వజ్ఞానం వచ్చేయాలి వశిష్ఠ మహర్షి అన్నాడు అలాంటి పప్పులే ఉడకవా ఏ కర్మలు దీనికి పనికిరావు శాస్త్రోక్త కర్మలు గనక నిష్కామంగా చేస్తే ఆత్మజ్ఞానం కలగాలనే కోరిక గట్టిగా కలుగుతుంది కర్మలకు తపస్సులకు ఫలితం అంతవరకే జ్ఞానప్రాప్తికి మాత్రం సాక్షాత్గా సూటిగా అవి ఉపయోగపడవు జ్ఞానప్రాప్తికి కావలసింది ఏమిటయ్యా అంటే సత్సాంగత్యము సత్శాస్త్రాభ్యాసం సతశాస్త్రాభ్యాసం అంటే శ్రవణ మనన అని ఇవి కావలసిందే అని చెప్పి తెలియచేశాడు ఇప్పటివరకు సారాంశం ఏం జరిగింది వశిష్ట మహర్షి చెప్పదలుచుకున్నటువంటి ప్రధాన విషయం ఏమిటో ఈ ఉత్పత్తి యొక్క ప్రకరణ యొక్క ప్రథమ సరుకులు అని చెప్పేశాడు దానికి కావలసిన ఉపవత్తి అంతా కూడా పదమూడు సరుకులు చూపించాడు ఆ విషయం మనం ముందరగానే చెప్పేసుకున్నాం ఎందుకంటే ఈ రెండింటికి బాగా అన్వయం కుదురుతుందని అయితే రాముడికి వశిష్ట మహర్షి ఆ సరుకు ముందుగా నేను చెప్పకూడదు మనం చెప్పుకున్నట్టుగా చెప్పలా ఎందుకు చెప్పలేదంటే రాముడు స్వయంగా విషయాన్ని మథనం చేసుకోవాలి తను స్వయంగా కొంత మధనం చేసుకున్నాక విషయం అందించాలి గాని ముందరే గనక ఇది ఇది అని చెప్పేస్తే అది మనస్సుకి బాగా అభినవేశంగా ఎక్కదు అందుకోసం ఆయన ఏం చేశాడు ఆయన చివరిదాకా అట్టు పెట్టాడు మనం ఏమన్నా విషయం తేలిగ్గా అర్థమైపోవాలని చెప్పి దాన్ని ముందరగా చెప్పేసుకున్నాడు అయితే శ్రీరాముడు ఏం చేస్తున్నాడు ఆ పదమూడో సర్గ ఇంకా చెవిన పడలేదు గనక తన యొక్క మదన ప్రక్రియలో కొన్ని ప్రశ్నలు లేవదీస్తున్నాడు ఏమంటున్నా అంటే రాముడు గురుదేవా పరమాత్మ తత్వజ్ఞానం వల్ల మోక్షం వస్తుంది అని మీరు అన్నారు నేను కూడా ఒప్పుకున్నా అయితే దానికి ఏ తపస్సు పని చేయదన్నారు అది కూడా ఒప్పుకున్నా ఆ పరమాత్మ ఏ ఉపాధిలో బాగా అభివ్యక్తమవుతాడు ఏ ఉపాధి ద్వారా పరమాత్మను మనం తేలిగ్గా పొందగలుగుతాం తేలిగ్గా అర్థం చేసుకోగలుగుతాం అదేనా చెప్పండి అన్నాడు దానికి వశిష్ఠుడు సమాధానం చెబుతున్నాడు ఏమంటున్నా అంటే రామా ఆ పరమాత్మ నీ శరీరంలోనే హృదయ పద్మంలో విశేషంగా అభివ్యక్తమవుతాడయ్యా ఇలా అన్నాం కదా అని ఆయన పరిచ్ఛిన్నుడు కొలతగా ఉండేవాడు అనుకోకు పరిమితుడు అనుకోకు నిజానికి ప్రపంచమంతా కూడా ఆయనే ప్రపంచమంతా ఆయనే అన్నాం కదా దృశ్య స్వరూపంగా ఆయన ఉన్నాడు అనుకోకు అంటే జడం జలరూపుడు కాదని ఆయన చైతన్య స్వరూపుడు చైతన్య మాతృడు ఆయన కంటే భిన్నంగా ప్రపంచం లేదు ఈ బ్రహ్మగారు విష్ణువు శివుడు ఈ మతం ప్రపంచం ఇదంతా కూడా ఆ చిన్మాతుడు యొక్క రూపవిశేషమే పరమాత్మ అనేటువంటి చిన్మాతుడు యొక్క రూపవిశేషమేదంతా అని వశిష్ఠ మహర్షి ఒక రకమైనటువంటి ఆవేశంలో చెప్పబోతున్నాడు చెబుతుంటే రాముడు అడ్డం పడ్డాడు ఈ ప్రపంచమంతా చేతనమయమని చిన్నపిల్లలకు తెలుసు చేతనలు అంటే ఎవరు జీవులే కదా జీవులు లేని ప్రపంచం ఎక్కడా ఉంటుందా ఈ ప్రపంచం చైతన్యమయం చేతనమయం చేతనమయం మళ్ళీ మళ్ళీ చెప్పండి దేనికి అన్నాడు అది కాదయ్యా విషయం ప్రపంచమంతా జీవమయము అర్థమైంది ప్రపంచమంతా జీవమయము నీకు తోచిందంటే నీకు అసలు విషయం బొరకెక్కలేదు అని అర్థం ఎందుకని నువ్వు చిత్ అనే పదాన్ని జీవుడు అనే పదాన్ని కలగాపలకం చేసేసి ఆ రెంటికి అర్థం ఒకటే అవి రెండు సమానార్థకాలే అన్నట్టుగా వాడేస్తున్నావు అది కుదరదు జీవుడంటే జన్మ మరణము సుఖము దుఃఖము ఇవన్నీ ఉన్నవాడు చిత్ అంటే ఏ వికారాల యొక్క స్పరిశ లేనిది ఈ రెండు ఒకటేటవుతాయి ఒకటి కాదు సుఖదు స్పర్శగల జీవుడు విషయాలకు బహిర్ముఖుడై శుద్ధ చైతన్యానికి అభిముఖుడై ఎప్పుడైనా కనుక ఉండగలిగితే అలా ఉన్నప్పుడు వాడు చిత్స్వరూపాన్ని పొందుతాడు అంతేగాని సంసారిగా ఉన్న జీవుడు చిత్స్వరూపి కాలేడు అందుకనే శృతులు ఏమన్నారు భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సంశయా అన్నారు క్షీయంతే చాస్ కర్మాణిస్ పరావరే ఇది కఠోపనిషత్వాక్యం ఈ వాక్యం వల్ల మనకేం తెలుస్తోంది హృదయగ్రంథి చిన్నమైన తర్వాత అప్పుడు పరమాత్మ యొక్క స్వరూపం వ్యక్తమవుతుందని తెలుస్తోంది అంతేకాని సంసార దశలో ఉండగానే ఈ జీవుడును చిత్తూ ఒకటైపోతారని వ్యక్తం కావట్లేదు ఇక్కడ విశేషం ఉంది యోగవాసంలో అనేక చోట్ల ఉపనిషద్వాక్యాలను శ్లోకాలుగా మార్చేసి చెప్పేస్తూ ఉంటారు చాలా చోట్లగా అనిపిస్తుంది కొన్ని చోట్ల ఉపనిషద్వాక్యాలను అయితే వాల్మీకి మహర్షి యథాతథంగా దించేసుకుంటాడు ఇది కూడా ఇలాంటి ఘట్టమే ఆయన కూడా ఈ వాక్యాన్ని శ్లోకంగా మార్చేశాడు ఇక్కడ ఈ ఉపనిషద్వాక్యానికి అర్థం ఏంటంటే పరావరే కారణ కార్యరూపమైనటువంటి ఆ పరమాత్మ యొక్క దర్శనం లభిస్తే అప్పుడు ఆ జీవుడి యొక్క హృదయ గ్రంథి ఊడిపోతుంది భిద్యతే హృదయ గ్రంథి అంటే గుండెముడి గుండెముడి అంటే ఈ అంతఃకరణమే నేను అనే తాదాత్మ్య బుద్ధి అది కాస్త ఏమవుతుంది భిద్యతే పగిలిపోతుంది కారణరూపీ కార్యరూపీ కూడా ఆ పరమాత్మే అనేటువంటి తత్వజ్ఞాన దర్శనం గనక లభిస్తే ఆ జీవికి మూలాజ్ఞానం తొలగిపోతుంది దాంతోపాటు మూలా విద్య కార్యమైనటువంటి అంతఃకరణ తాదాత్మ్య బుద్ధి అంటారు అంటే అంతఃకరణమే నేను అనేటువంటి ఆలోచన ఆ అంతఃకరణ తాదాత్మ్య బుద్ధి హృదయ గ్రంథి దీన్ని అనుగ్రహిస్తుంటారు గ్రంథాల మనకేం కనిపిస్తుంది అంతఃకరణ తాదాత్మ్య బుద్ధి రూపమైన హృదయ గ్రంథి అని పెద్దమాట కనిపిస్తుంది పెద్ద మాట కనిపించినా దాంట్లో కష్టమేం లేదు ఈ అంతఃకరణే నేనని అనుకునేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనే హృదయ గ్రంథి అది విడిపోతుంది ఎప్పుడు పరమాత్మ యొక్క తత్వం ఎప్పుడైతే ఈ గుండెముడి ఊడిపోయిందో అంతకుముందు దాకా ఆ గుండెలో మూట కట్టుకుని ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా తునా తునకలైపోతాయి చిద్యంతే సర్వసంశయా దాంతోపాటు ఆ జీవి యొక్క కర్మలన్నీ కూడా నశించిపోతాయి అని చెబుతోంది ఈ ఉపనిషద్వాక్యం ఈ ప్రమాణ వాక్యం వల్ల ఏం చేస్తోంది జీవుడికి గుండెముడి తెగిపోవడం అనే దశ పరమాత్మ జ్ఞానం వల్ల మాత్రమే కలుగుతుంది అని తెలుస్తోంది అయితే సమాధి యోగ సాధన ద్వారా ఇటువంటి స్థితిని పొందరాదా అని కొంతమంది అంటారు రామా నీకు కూడా అలాంటి సందేహం కలగచ్చు కాని సమాధి అంటే ఏమిటి అది చిత్త వృత్తి నిరోధం చిత్త నిరోధం దానివల్ల జీవుడికి ఉండేటువంటి విషయాభిముఖ్యం అది తగ్గుతుంది అంటే విషయాభిముఖ్యం అంటే ఏమిటి మనస్సు శరీరాలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి వెంట పడుతుంది ఆ పడే గుణం తగ్గుతుంది దేనివల్ల యోగం వల్ల విషయాభిముఖ్యం తగ్గుతుంది అంతవరకు నిజమే కానీ ఈ కనిపించేటువంటి విషయములు దృశ్యములు ఇవి అసత్య స్వరూపాలు అనేటువంటి జ్ఞానం మాత్రం కలగదు ఆ జ్ఞానం లేకుండా సమాధి సాధన చేస్తే ఆ యోగికి సమాధిలోంచి బయటికి రాగానే మళ్ళీ మనస్సు దృశ్యాల మీదకే పోతుంది ఎంతసేపు సమాధిలో ఉన్నా సరే దృశ్యం అసత్యం జ్ఞానం గనక వాడికి లేకపోయినట్లయితే మనసు ఎప్పటికప్పుడు అలా సమాధి నుంచి బయట రాగానే దృశ్యాలు వెంట పరుగులు తీరుస్తాయి ఈ దృశ్యం అసత్యం అనేటువంటి జ్ఞానం కనుక కలిగితే అప్పుడు మోక్షం వస్తుంది యోగం వల్ల సమాధి వల్ల అటువంటి జ్ఞానం కలగదు విషయాభిముఖ్యం మాత్రం తగ్గుతుంది అంటే ఇంద్రియంలో వెంట పరుగులు పెట్టేటువంటి గుణం మాత్రం తగ్గిపోతుంది అంత మాత్రమే దానివల్ల వచ్చేది అందువల్ల పరిపూర్ణ మోక్ష సిద్ధి లాభాలంటే దానికి మరి యోగం చాలదు దానికి తత్వజ్ఞానం కావలసింది అన్నాడు ఈ వివరణ వినేసి రాముడు కొంచెసేపు లోతుగా ఆలోచించాడు ఆలోచించి ఏమన్నా అంటే గురుదేవా జీవుడు బ్రహ్మ ఇద్దరున్నారు వీరిలో సంసారం ఎవరు జీవుడికే సంసారం ఉందని చెబుదామంటే సిద్ధాంతంలో మీరు చెప్పేటువంటి సిద్ధాంతంలో చివరికి జీవుడు బ్రహ్మలో ఐక్యం అయిపోతున్నాడు కనుక ఆ దశలో పరబ్రహ్మే సంసారి అయిపోవలసి వస్తుంది జీవుడేమో సంసారన్నారు ఈ జీవుడు వెళ్ళి పరబ్రహ్మలో అప్పుడు సంసార ఎవరవుతారు ఈ పరబ్రహ్మే సంసారైపోతాడు ఇది చిక్కండి అలా జీవుడు బ్రహ్మలో ఐక్యం కానే గాడు అనే దమ్మ పోని దీన్ని తప్పించుకోవడానికి అంటే అప్పుడు జీవుడికి మోక్షమే లేదని చెప్పాల్సి వస్తుంది అది కుదరదు అది కాక జీవికి ఆధారమేవారు ఈ వరబ్రహ్మే కావాలైతే వరబ్రహ్మే ఆధారమైతే ఆ బ్రహ్మజ్ఞానం రాగానే ఆ వరబ్రహ్మలో అధ్యస్తమైనటువంటి ఈ దృశ్య ప్రపంచం అంతా కూడా అది పోతుంది పరబ్రహ్మలో భ్రాంతి రూపంగా అధ్యస్థమైన దృశ్య ప్రపంచం ఇప్పుడు కనిపిస్తుంది ఆ బ్రహ్మజ్ఞానం రాగానే తాడు జ్ఞానం రాగానే పామె ఎగిరిపోయినట్టుగా బ్రహ్మని గురించినటువంటి బ్రహ్మజ్ఞానం రాగానే ఆ బ్రహ్మ ఆరోపితమైనటువంటి ఈ ప్రపంచం కూడా ఎగిరిపోతుంది జీవుడు ఈ దృశ్య ప్రపంచంలో భాగంగా ఉన్నాడు కనుక బ్రహ్మజ్ఞానం కలగంగానే ఎగిరిపోయే దృశ్యంతో పాటు వీడు ఎగిరిపోతాడు ఈ జీవుడే లేకుండా పోతాడు జీవుడే లేకుండా పోతే ఈ మోక్షం ఈ జీవుడు అంటూ ఉంటే కదా వాడికి మోక్షం కనుక అది కుదరలే పోనీ ఈ జీవుడికి పరబ్రహ్మ ఆధారం కాదయ్యా వేరే ఇంకేదో ఆధారం ఉంది చెప్పి ఏదరకంగా సర్దుబాటు చేద్దామంటే అలా చేత ఏమవుతుందంటే పరబ్రహ్మతో పాటు సత్యమైనటువంటి మరొక అధిష్టాన వస్తువును అంగీకరించినట్టు అయిపోతుంది సత్య వస్తువు ఏమన్నా అద్వితీయం అని మనం చదువుతున్నాం పరబ్రహ్మ అద్వితీయమని మనం చదువుతున్నాం ఇప్పుడు ఏమన్నా చిక్కు తప్పించుకోవడం కోసం మనకి జీవుడికి బ్రహ్మ కాకుండా వేరే ఆధారం ఉందని చెప్పాలనుకుంటున్నాం అప్పుడేం జరుగుతుంది రెండు సత్యవస్తువులు తయారవుతాయి అంటే పరబ్రహ్మ అద్వితీయుడు అనే మాట దెబ్బతింటుంది కనుక జీవుడికి బ్రహ్మ ఆధారమని మరి చెప్తే చిక్కు చెప్పకపోతే చిక్కు బ్రహ్మ కాకుండా వేరే ఆధారం మీద ఉందని చెప్పేందుకు అది చిక్కు కనుక ఎడు చూసినా చిక్కులే కనిపిస్తున్నాయండి కనుక జీవికి సంసారం ఉంది తినడానికి వీల్లేదు పరమాత్మకి సంసారం ఉండటానికి వీల్లేదు కానీ సంసారం కనిపిస్తోంది కనుక ఈ సంసారం జీవికా పరమాత్మకా అది మీరే తేల్చి అన్నాడు శిష్యుడు అలాగేనయ్యా చెప్పేస్తాను అని ప్రారంభించాలని ఏమంటున్నా జీవుడికే సంసారం అనుకుంటే ఏవో చిక్కులు నువ్వు అంటున్నావు అది నిజమే కాదన్ను కనుక ఏమనాలి బ్రహ్మకే సంసారం అనాలి మేము అదే అంటున్నాం బ్రహ్మకి తనను గురించిన అజ్ఞానం వల్ల తను సంసార అయిపోతున్నాడయ్యా అని చెబుతున్నాం మేము తనను గురించిన జ్ఞానం తనకే కలిగితే ఆయన ముక్తుడైపోతున్నాడు అని మేము అంటున్నాం ఇది నీకు విచిత్రంగా కనిపిస్తోంది పరబ్రహ్మ జరుగుతోంది అనాత్మలైనటువంటి దేహాలలో ఇంద్రియాలలో ప్రవేశించి జీవుడై భ్రాంతిలో పడి అవన్నీ నేనే అనుకుంటున్నాడు ఇదే జీవత్వం ఈ రెండు ఎట్లా పశువుతాయో నువ్వు అంటున్నావు ఎలా పసుతాయ్యో నేను వివరించి చూపిస్తాను చూడ అంటున్నాడు వశిష్ఠ మహర్షి అని ఏమంటున్నా అంటే రామా నువ్వు సంసారం బ్రహ్మ కన్నా జీవుడి కన్నా చిక్కే రెండుకి మంచి యుక్తులు చెప్పావు కాని వాటిల్లో జీవుడికి సంసారం అనుకుంటే ఏ చిక్కులు నువ్వు చెప్పావో అవే కరెక్ట్ తక్కినవు కరెక్ట్ కాదు అందుకోసం ఏ నిశ్చయం చేయాలంటే బ్రహ్మకే సంసారము అని నిశ్చయం చేయాలి బ్రహ్మ తనను గురించిన అజ్ఞానం వల్ల తాను సంసారవుతోంది తనను గురించిన జ్ఞానం వల్ల ముక్తిని పొందుతోంది ఇదే సిద్ధాంతం పరబ్రహ్మే అనాత్మలైనటువంటి దేహాల్లోనూ ఇంద్రియాల్లోనూ ప్రవేశించి నేనే జీవుణ్ణి భ్రాంతిలో పడి ఈ శరీరం నేనే ఈ ఇంద్రియాల నేనే అనుకుంటూ ఉంటుంది ఇదే సంసారం అంటే కానీ లోకంలో వ్యవహారం ఏర్పడుతుంది జీవుడే సంసారి అనే వ్యవహారం ఏర్పడుతుంది జీవుడిగా వచ్చినవాడేవుడు పరబ్రహ్మే కనుక ఇలాంటి దశలో ఆ పరబ్రహ్మకు తనను గురించిన జ్ఞానం తనకు కలిగింది స్వజ్ఞానం ఆత్మజ్ఞానం తన గురించిన జ్ఞానం తనకు కలిగింది దానివల్ల తన మీద తాను ఆరోపణ చేసుకున్నటువంటి పదార్థాలన్నీ కూడా ఎగిరిపోయాయి ఎగిరిపోతే వాటితో పాటి జీవుడు ఎగిరిపోతాడు పోనే దానివల్ల పరబ్రహ్మకి వచ్చినటువంటి లోటు ఏమీ లేదు ఏ రకమైన లోటు రాదు ఆయన ముక్తస్థితిలో ఉండిపోతాడు అందుచేత బ్రహ్మకే సంసారం అనుకుంటే ఏమి చిక్కు అన్నాడు రాముడు విన్నాడు విని బాగానే ఉంది సమన్వయం బాగానే చేశారండి అనుకున్నాడు కానీ దాని మీద ఏం చేశాడంటే ఆలోచించి ఏమండి మీరు పరమాత్మ పరమాత్మ అంటున్నారు కదా ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని కొంచెం సూటిగా వివరించి చెప్పండి అన్నాడు దానికి వశిష్ఠ మహర్షి సూటిగా సమాధానం చెప్పకుండా ఒక అందమైనటువంటి ప్రతిపాదన చేశాడు ఆయన ఏమన్నా ంతరం దూరం ప్రాప్తా సంవిదో వపుధ్యే తూపం పరమాత్మన ఇటువంటి శ్లోకమే రాబోయేటువంటి ఇల్లులోపాఖ్యానంలో కూడా ఒకటి వస్తుంది అక్కడ సరస్వతీదేవి చేత ఈ శ్లోకం చెప్పిస్తాడు విషయం ఒకటే శ్లోకం కొంచెం మారిందనుకోండి అక్కడ కనుక ఏమిటంటే ఎందుకు చెబుతున్నావు మాట ఈ విషయం ముఖ్యం అంచేదైనా ఇంచుమించు ఒకే మాటలతో ఈ శ్లోకాన్ని రెండు సార్లు మూడు సార్లు ఆయన ఈ ప్రకటనలోనే రిపీట్ చేసుకుంటూ వెళ్తాడు ఆయన ఇక్కడ ఏమంటున్నాడు దేశ అంతరం దూరం ప్రాప్తా నిమేషేణ పరమాత్మకి ఒక నిర్వచనం చేస్తున్నాడు అంటే పరమాత్మని గుర్తుపట్టేటువంటి ఒక ప్రక్రియను చూపిస్తున్నాడు దీంట్లో దీన్నే పరమాత్మ యొక్క స్వరూప లక్షణం అంటూ ఉంటారు ఈ స్వరూప లక్షణాన్ని చెప్పడానికి శాస్త్రాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రక్రియ తీసుకున్నారు యోగ వాసిష్టంలో వాల్మీకి మహర్షికి వశిష్ట మహర్షికి ఈ ప్రక్రియ చాలా ఇష్టం అంచేతే రెండు మూడు సార్లు చెప్పడం జరిగిందని చెప్పే కదా కనుక ఈ శ్లోకాన్ని మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేయాలి చిత్తవృత్తి అంటే మనస్సులో వచ్చే ఆలోచన మనస్సులోకి ఒక చిత్త వృత్తి ఒక ఆలోచన వచ్చిందంటే ఒక దృశ్యం ఆ దృశ్యాన్ని గురించి జ్ఞానం వస్తాయి ఒక చిత్త కలిగిన ఉన్నటువంటి జ్ఞానం ఒక దృశ్యం నుంచి మరో దృశ్యానికి వెళ్ళింది అంటే ముందరేమన్నా ఒక దృశ్యం గురించి ఆలోచన వచ్చింది చెట్టు గురించి ఆలోచన వచ్చింది కొంతసేపు అయిన తర్వాత పుట్ట గురించి ఆలోచన వచ్చింది అంటే చిత్తవృత్తిలో ఉన్నటువంటి జ్ఞానం ఉందే చెట్టు దగ్గర నుంచి పుట్టకెళ్ళింది అనమాట ఇలా చిత్తవృత్తిలో ఉన్నటువంటి జ్ఞానం ఒక దృశ్యాన్ని మరో దృశ్యాన్ని గనక వెళ్ళినట్లయితే ఆ మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని మరి ఈ చిత్తవృత్తి ఎంతసేపు తీసుకుంటుంది ఆ దూరాన్ని దాటానికి అంటే ఒక క్షణం చాలా స్వల్పమైనటువంటి కాలం ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ అంటామే అంతే తప్పితే మనసు ఇక్కడి నుంచి అక్కడానికి వెళ్ళడానికి ఎక్కువ టైం తీసుకోదు అలా వెళ్లినప్పుడు క్షణకాలంలో దాటి వెళ్లినప్పుడు ఈ దృశ్యానికి ఆ మధ్యలో ఈ చిత్తవృత్తిలో ఉండే జ్ఞానానికి ఏ రూపం ఉంటుందో అదే పరమాత్మ యొక్క అసలైన రూపం అన్నాడు ఈ శ్లోకానికి సూటిగా సంగ్రహంగా తాత్పర్యం చెప్పాలంటే ఇది అయితే మనకేం అర్థం కావట్లేదు ఆనంద బోధేంద్ర సరస్వతి స్వామి వారు ఏం చేశారంటే ఇక్కడ తాత్పర్యప్రకాశ వ్యాఖ్యానం మంచి వ్యాఖ్యానం రాశారు దాంట్లో ఆయన బాగా బ్రహ్మాండంగా వివరించారు ఆయన అంటే శాఖాచంద్ర న్యాయం తీసుకోమన్నాడు శాఖాచంద్ర న్యాయం అంటే ఏమిటి ఒక కుర్రాడు చంద్రుడు ఎక్కడున్నాడు అని అడిగాడు తల్లిని ఆ తల్లింది ఆకాశంలో ఉన్నాడు రా అంది వాడేం చూశాడు పడమరకి చూశాడు అదే అటు చూస్తాం ఏంటంటే ఉత్తరానికి చూశాడు ఆకాశంలో లేడుపో అన్నాడు అప్పుడు ఆ తల్లింది ఆ మామిడి చెట్టు చూడరా ఆ మామిడి కొమ్మను చూశావు ఆ కొమ్మ చూడు చంద్రుడు ఆ కొమ్మ మీద ఆ కుర్రాడు మావిడి కొమ్మకేసి చూసేటప్పటికి అక్కడ చంద్రుడు కనిపించాడు ఈ తల్లి ఏముంది ఆ కొమ్మ మీద చంద్రుడు ఉన్నాడు ఉంది చంద్రుడు ఏమో ఆ కొమ్మ మీద కూర్చున్నాడు పోయి చంద్రుడేమో ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు కొమ్మ ఏమో భూమికి దగ్గరికే ఇక్కడ ఎక్కడో ఉంది కానీ ఎప్పుడైతే ఆ కుర్రాడి యొక్క కన్ను ఆ చెట్టు యొక్క కొమ్మ మీద పడదో అదే లైన్లో వెళ్ళిపోయి సరే సరి చంద్రుడి మీద పడది ఆ కంటి చూతో సూపుతో పాటు అంతఃకరణం కూడా అటు వెళ్ళింది అంతఃకరణలోంచి ఒక అంతఃకరణ వృత్తి బయలుదేరింది బయలుదేరి ఆ చూపు వెంటే వెళ్ళిపోయింది ముందర ఆ కొమ్మ దాకా వచ్చింది ఎవరు అంతఃకరణ వృత్తి ఆ అంతఃకరణ వృత్తితో పాటు ఒక చైతన్యం కూడా అభివ్యక్తం ఎక్కడికి వచ్చింది అందువల్ల ఏం జరిగింది అంతఃకరణ వృత్తితో పాటు దానిలో అవచ్ఛిన్నమైనటువంటి చైతన్యం కూడా చెట్టు కొమ్మ దాకా వచ్చేసింది అయితే మరి ఈ కుర్రాడు కొమ్మ మీద ఆగిందే ఆగలే అది కొమ్మ మించి చాలా అసలు ముందర వెళ్ళిపోయింది ఒక్క క్షణంలో ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుడి దాకా ప్రయాణం చేసేసింది ఆ చూపుతో పాటు కుర్రాడే అంతఃకరణ వృత్తి కూడా ప్రయాణం చేసేసింది దాంతోపాటు అంతఃకరణ వృత్తిలో అవచ్ఛిన్నమైనటువంటి చైతన్యం కూడా ప్రయాణం చేసేసింది చేసి చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఇదంతా ఎంతసేపట్లో జరిగింది ఒక్క క్షణంలో జరిగిపోయింది అందువల్ల ఆ కుర్రాడు ఇటు కొమ్మని అటు చంద్రుడిని రెండింటిని కూడా ఒకేసారి చూసేస్తున్నాడు దీన్ని బట్టి ఏం జరుగుతోంది ఆ కుర్రవాడి యొక్క అంతఃకరణంలో అవచ్ఛిన్నమైనటువంటి చైతన్యం నేల కొమ్మ నుంచి నింగిలోని చందమామ దాకా ఒకే క్షణంలో అనుశ్యూతంగా వ్యాపించింది అంటే కంటిన్యూస్గా ఉంది ఈ కొమ్మ దగ్గర చైతన్యం ఉంది ఆ చందమామ దగ్గర ఆ చైతన్యం ఉంది ఈ క్షణకాలం మధ్యలో ఇక్కడి నుంచి అక్కడి దాకా చైతన్యం వ్యాపించేసింది అని చెప్పాలి అలా చెప్పకపోతే కొమ్మ చంద్రుడు ఒకేసారి ఎట్లా కనిపిస్తారు కనిపిస్తున్నాయిగా కొమ్మ చంద్రుడు ఒకేసారి కనుక చైతన్యం ఎక్కడి నుంచి అక్కడ దాకా వ్యాపించింది అన ఆ క్షణ చైతన్యం గనక మధ్యలో ఎక్కడన్నా విచ్ఛిన్నం అయిపోయినట్టయితే పైనున్న చంద్రుడు ఈ కుర్రాడు కనిపించేవాడు కాదు కనుక అంతఃకరణ వృత్తి చైతన్యం అంటే అంతఃకరణ వృత్తిలో ఉన్న చైతన్యం కొమ్మ నుంచి చందమావ దాకా అఖండంగానే వ్యాపించిందని తీర్మానించాలి మనం అంతకంటే మార్గం లేదు ఈ అంతఃకరణ వచ్చిన్న చైతన్యానికి కింది భాగంలో కొమ్మ దానికి చైతన్యానికి విషయంగా ఉంది జ్ఞానానికి ఈ అంతఃకరణ వచ్చిన్న చైతన్యానికి చిటారు భాగంలో విషయమెవరు చందమామ కనుక ఈ రెండు ప్రదేశాల్లోనూ కూడా చైతన్యం ఎలా ఉందంటే సవిషయంగా ఉంది చైతన్యానికి కింది భాగంలో విషయమేమో కొమ్మ పై భాగంలో విషయమేమో చందమామ ఈ రెంటికి మధ్యప్రదేశంలో ఈ చైతన్యానికి విషయమేముంది ఏ విషయం లేదు అంటే ఆ మత్స్యభాగంలో ఆ చైతన్యం ఎలా ఉంది అంటే నిర్విషయంగా ఉంది అలాంటి నిర్విషయమైన అపరోక్షమైన జ్ఞాన రూపం ఏదైతే ఉందో ఆ చిద్రూపమే పరమాత్మ యొక్క స్వరూపం అంటుంది శ్లోకం ఈ శ్లోకం చెప్పేది ఏమిటి చెప్పేది ఆ అంతఃకరణ వృత్తి కింది భాగంలో మనం తీసుకున్న ఉదాహరణలో అంతఃకరణ వృత్తి యొక్క కింది భాగంలో చెట్టుకొమ్ము ఉంది అంతఃకరణ వృత్తి యొక్క చివరి భాగంలో చందమాముంది ఈ మధ్య భాగంలో ఆ అంతఃకరణ వృత్తిలో ఉండేటువంటి జ్ఞానం అది నిర్విషయంగా ఉంది కానీ నిర్విషయంగా ఉంది కానీ అపరోక్షం అని అది ఆ విధంగా నిర్విషయమై అపరోక్షమైనటువంటి జ్ఞాన రూపం ఏదైతే ఉందో అదే చిద్రూపం ఆ చిద్రూపమే పరమాత్మ యొక్క స్వరూపం అంటోంది శ్లోకం ఇక్కడ బాగా అర్థమయ్యేందుకోసం కొమ్మ చంద్రుడు అని చెప్పేసి దూరపు వస్తువులను ఉదాహరణగా తీసుకున్నారు అంతేగాని అలా బాగా దూరంగా ఉన్న వస్తువులకే నిర్వచనం వర్తిస్తుంది అని మనం అనుకోకూడదు అలాగే ఇలాంటి స్థూల వస్తువులకే నిర్వచనం పరిమితం అని కూడా మనం అనుకోకూడదు మనస్సులోకి ఒక ఆలోచన వచ్చింది అది పోయింది రెండు ఆలోచన వచ్చింది ఈ రెండు ఆలోచనల మధ్యలో ఏముంది అంటే అక్కడ కూడా నిర్విషయమైన చిత్తే ఉంది ఆ నిర్విషయమైన చిత్తే పరమాత్మ యొక్క స్వరూపం ఇలా మనం ప్రతి చోట అన్వయించుకోవాలి వశిష్ఠ మహర్షి పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఈ విధంగా చెప్పడానికి ఎప్పుడైతే చెప్పేశాడో శ్రీరాముడు మరో కీలకమైన ప్రశ్నలు అవదేశాడు ఆయన ఏమంటున్నాయంటే మహర్షి లోకంలో ఏదైనా విషయాలను గురించి తెలుసుకోవాలంటే ఇంద్రియాలు గాని అనుమాన ప్రమాణం గాని లేదా అటువంటి ఇంకా ఇతర ప్రమాణాలు గాని పనిచేస్తుంటాయి ఇలాంటి ప్రమాణాలేమో కొమ్మ చందమామ వంటి దృశ్య పదార్థాలన్నీ కూడా సత్పదార్థాలు అని చెబుతున్నాయి కానీ మీరేమో అవన్నీ అసత్ పదార్థాలు అనేస్తున్నారు కొమ్మకి చందమామకి మధ్యలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం దే అది ఏ ప్రమాణానికి దొరకదు అంచేత మనకు తెలిసినటువంటి ప్రమాణాలన్నిటి ద్వారా కూడా పరమాత్మ యొక్క స్వరూపం లేనే లేదు అసత్యే చెప్పాలి కానీ వీరేం చేస్తున్నారు దీని తెల్లకిందులుగా ప్రమాణాలకు దొరకనటువంటి ఈ పరబ్రహ్మస్వరూపం ఏదైతే ఉందో అది మాత్రం సత్యం అంటున్నారు ప్రమాణాలకు దొరికేటువంటి దృశ్యం యొక్క స్వరూపం ఏదైతే ఉందో అది అసత్ అంటున్నారు తలద్రులు చెప్పేస్తున్నారు లోక విరుద్ధంగా మాట్లాడుతున్నారు ఇదేలా కోరుతుందండి అన్నాడు దాని మీద వశిష్ట పరమాత్మ యొక్క స్వరూపం ఏ ప్రమాణానికి దొరకదని నీకెవరు చెప్పారయ్యా అలా చెప్పడం కుదరదే నువ్వు అనుకునేటువంటి కన్ను ముక్కు చెవులు అనేవి మాత్రమే ప్రమాణం కాదు మహావాక్యాలు వేదంలో ఉపనిషత్తుల్లో ఉండేటువంటి మహావాక్యాలు కూడా ప్రమాణమే ఆ వేద వాక్యాలు అనేటువంటి ప్రమాణం వల్ల ఈ పరమాత్మ యొక్క స్వరూపం మనకి గ్రహింపబడుతూ ఉంటుంది అయితే ఏమండి ఉపనిషత్తుల యొక్క వాక్యాలు విన్న వాళ్ళందరికీ కూడా ఈ పరమాత్మ యొక్క స్వరూపం ఇక ప్రత్యక్షం అయిపోయినట్టేనా వాడికి మోక్షం వచ్చేసినట్టేనా అంటే అలా రావట్లా వినేవాళ్లకు కొన్ని ప్రతిబంధకాలు ఉంటున్నాయి ఆ ప్రతిబంధకాలు ఉండటం వల్ల ఆ మహావాక్యాల వినంగానే పరమాత్మ జ్ఞానం వాళ్ళకి అనుభవపూర్వకంగా కలగట్లేదు అందువల్ల ఏం చేయాలి ముందుగా మానవులు ఆ ప్రతిబంధకాలని పోగొట్టుకోవాలి ఏమిటి ఆ ప్రతిబంధకం ఈ ప్రపంచం సత్యం అనుకోవడమే ప్రతిబంధకం దృశ్యమంతా మిధ్యే అనే జ్ఞానం కలిగితే ఆ జ్ఞానమే ఈ ప్రతిబంధకాన్ని తొలగించేటువంటి ఉపాయం కనుక దృశ్య మిథ్యాత్వ జ్ఞానంతో అంటే దృశ్యమంతా మిథ్యయే అనేటువంటి జ్ఞానంతో ఆ ఉపాయంతో తనకున్న ప్రతిబంధకాన్ని గనక తొలగించుకుంటే తత్వమసి మొదలైనటువంటి మహావాక్యాలు ఏవైతే ఉపనిషత్తుల్లో ఉన్నాయో అవన్నీ కూడా ప్రమాణభూతములై నీకు పరమాత్మ యొక్క జ్ఞానాన్ని అనుభవంలోకి తెస్తాయి అంచేత పరమాత్మ ప్రమాణగమ్యం కాదు అనవలసిన పనేమొచ్చింది అని ఎదురు ప్రశ్న చేశాడు వశిష్ఠుడు రాముడు అంటున్నాడు గురుదేవా దృశ్యం సత్యమనే జ్ఞానం ఉంటే అది బ్రహ్మజ్ఞానానికి ప్రతిబంధంగా ఎందుకు కావాలసలు వెంకయ్యను గురించిన జ్ఞానం ఉంటే పుల్లయ్యను గురించిన జ్ఞానం కలగకూడదా ఒకటి మీద జ్ఞానం ఉంటే ఇంకోటి మీద జ్ఞానానికి అడ్డం కలగడం ఏంటండి అన్నాడు సమాధానం చూపుతున్నాడు వశిష్ఠుడు ఒక విషయం గురించినటువంటి జ్ఞానం కలగాలంటే ఆ విషయం మన అంతఃకరణలో ప్రతిబింబించాలి కనిపించే దృశ్యమంతా సత్యమే అనే జ్ఞానం అది ఒక అంతఃకరణంలో గనక ఉన్నట్లయితే అలాంటి అంతఃకరణంలో పరబ్రహ్మ ప్రతిబింబించడం సాధ్యం కాదు అది వచ్చిన ఒకనొక అంతఃకరణలో గనక పరబ్రహ్మ గురించినటువంటి జ్ఞానం ప్రతిబింబిస్తున్నట్లయితే ఆ అంతఃకరణంలో ఈ అంతకముందు దాకా ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఈ పరబ్రహ్మగారు కాస్త వారేస్తారు ఈ విధంగా దృశ్యానికి పరబ్రహ్మకి పరస్పర విరోధం ఉందయ్యా మామూలుగా వెంకయ్యకి పుల్లకి అయితే అటువంటి విరోధం లేదు విరోధనం ఉన్నా వాళ్ళకి సామర్థ్యం లేదు ఇక్కడ విరోధం ఉంది బ్రహ్మగారికి సామర్థ్యం ఉంది ఏం సామర్థ్యం దృశ్య జ్ఞానాన్ని తగలబెట్టేసేటువంటి జ్ఞానం సామర్థ్యం ఆ బ్రహ్మగారికి ఉంది దృశ్యానికి బ్రహ్మగారికి విరోధం కూడా ఉంది అంచేత ఆ రెండు ఒకే కాలంలో కలిసిపోయే జ్ఞానం కలగడం సాధ్యం కావట్లేదు అసంభవం ఈ రెండింటి యొక్క జ్ఞానం ఉందే బ్రహ్మ యొక్క జ్ఞానము దృశ్య పదార్థము యొక్క జ్ఞానం ఏకకాలంలో రమ్మంటే రాదు విరోధులు గనక అన్నాడు నా సందేహం తీరలేదండి అన్నారు రాముడు ఎందుకంటే వెలుగుంది చీకడు ఉంది ఈ రెండు పరస్పర విరోధులు ఒప్పుకున్నా ఆ రెండు కలిసి ఒకేసారి మనకు కనిపించవు అది కూడా ఒప్పుకున్నా కానీ వెలుగుని గురించిన జ్ఞానము చీకటిని గురించిన జ్ఞానం ఈ రెండు మన మనసులో ఒకేసారి ఉంటాయని ఏంటి ఇబ్బంది ఉంటుందిగా మన మనసు వెలుగంటే తెలియదా మనకి చీకంటే తెలియదా రెండూ ఒకేసారి మనకు తెలుస్తున్నాయిగా అంటే వెలుగుని గురించిన జ్ఞానము చీకటిని గురించిన జ్ఞానము రెండూ కలిసి మన మనసులో ఉంటున్నాయిగా విరోధులైనటువంటి వెలుగు చీకటి యొక్క జ్ఞానాలు మన హృదయంలో ఒకేసారి ఉంటాయి అలాగే ఒక బుద్ధిలో దృశ్య జ్ఞానం ఉన్నప్పటికీ కూడా అంటే దృశ్యం సత్యమే అనేటువంటి భావం ఉన్నప్పటికీ కూడా ఆ బుద్ధిలో ద్వైతం ప్రతిబింబించినటువంటి దశలు కొన్ని ఉంటాయి ఉదాహరణకి సుషృప్తి దశ ఉంది ఉదాసీన దశ ఉంది కనీసం ఇలాంటి దశల్లో మన మనకి అద్వైత జ్ఞానం కల్పించాలి పరమాత్మ యొక్క జ్ఞానం కనిపించాలి మనకి ఎందుకంటే ఆ సుషుప్తి దశలోనూ ఉదాసీన దశలోనూ కూడా ఏ రకమైనటువంటి ద్వైత దృశ్య ప్రతిబింబం మనసులో ఉండదు కనుక ఆ సమయాల్లో ప్రతి జీవికి కూడా స్వచ్ఛమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం అనుభవంలోకి రావాలి కనీసం లేదా చీకటికి వెలుగుకి విరోధం ఉన్నా సరే ఆ రెంటికి సంబంధించిన జ్ఞానం ఒకేసారి ఉన్నట్టుగా పరమాత్మకి దృశ్య పదార్థానికి సంబంధించిన జ్ఞానాల రెండు ఏకకాలంలో మనసులో ఉండాలి ఈ రెండింటిలో ఏ రకంగా చూసుకున్నా సాధ్యం కావాలి కదండి అన్నాడు అంటే వశిష్ఠుడు సమాధానం చెబుతున్నాడు రామాను తెలియలవాడవయ్యా కానీ తెలిసిన విషయంలోనే పొరపాటు ఈ దృశ్యమంతా కలిపి అసత్యం అనే స్థిర నిశ్చయం గనక లేదో వాడు ఒక్క క్షణం కూడా బుద్ధిలో ద్వైత దృశ్య ప్రతిబింబం లేకుండా ఉండేటువంటి దశ ఉండదు ఎందుకంటే ఒక అర్థం ఉంది అనుకో దాంట్లో ప్రతిబింబం లేకుండా ఉండగలదు ఎప్పుడైనా బోలించి పెట్టినా సరే ప్రతిబింబం ఉంటుంది ఆకాశం కింద ఏమి లేకుండా వెలికలా పెట్టినా సరే దాంట్లో ప్రతిబింబం ఉంటుంది ఏమీ లేకపోతే ఆకాశంలో మబ్బులు కనిపిస్తాయి కింద పోలిస్తే నేల అనిపిస్తుంది నువ్వు చూశావా చూడలేదాని కాదు అద్దం అంటూ గనక ఉన్నట్లయితే అది ప్రతిబింబం లేకుండా ఉండదు సూర్యకిరణాలైనా ప్రతిబింబిస్తే లేకపోతే ఈ బుద్ధి కూడా అద్దం లాంటిదే అంటే దాంట్లో ఎప్పుడూ ప్రతిబింబం లేకుండా ఉండే దశనేది సంభవించదు సుషుప్తి దశలోనూ ఉదాసీనంగా ఉండే దశలోనూ కూడా అజ్ఞాన ప్రతిబింబం దాంట్లో ఉంటుంది కనుకనే అద్వైతమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపం దాంట్లో ప్రతిబింబించడం సాధ్యం కాదు అన్నాడు అనేప్పుడు రాముడు గురుదేవా మీరు చెప్పింది బాగుంది నా సందేహం తీరింది కానీ మరో ప్రశ్న ఉందండి ఏమిటంటే మీరు ఇందాక నుంచి పరబ్రహ్మ పరమ సూక్ష్మైంది అంటున్నారు దానిమీదేమో ఈ విస్తారమైన ప్రపంచం కూడా ఆరోపితమైంది అత్యస్తమైంది అని చెబుతున్నారు అత్యంత సూక్ష్మంగా ఉండే వస్తువు మీద అత్యంత విస్తారంగా ఉండేటువంటి వస్తువు ఎక్కడ ఆరోపణ అవుతుందండి ఇది ఎలా దూరుతుంది ఆరోగ్యించ పట్టలో మేలు పర్వతం ఎక్కడ దూరుతుందా ఈమెడియా ఉంటుందా తాడు ఉంటే దానిమీద అలా పొడుగ్గా ఉండేటువంటి పాము ప్రాంతి కలుగుతుంది అక్కడ తాడు ఉంటే తాడు మొక్కు ఉంటే దాని మీద ఏనుగనే ప్రాంతి ఎక్కడ కలుగుతుందా వస్తువు ఆధారంగా ఉండే వస్తువు అధిష్టానంగా ఉండే వస్తువు చిన్నదిగా ఉంటే పెద్దదిగా ఉండేటువంటి వస్తువు దానిమీద ఆరోపణ కమ్మంటే అవుతుంది అండి మీ పరమాత్మేమో అతి సూక్ష్మం ఈ ప్రపంచమేమో అతి విస్తారం సూక్ష్మైనటువంటి పరమాత్మ మీద ఈ ప్రపంచం అనేటువంటి ఆరోపణ ఎలా కుదురుతుంది అన్నాడు ఎందుకు ఈ ప్రశ్న చేశాడంటే ఇందాక చెప్పినటువంటి శాఖాచంద్ర న్యాయంలో మధ్యలో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని సూక్ష్మంగా వర్ణించాడుగా అందుకోసం ప్రశ్నించాడు విశిష్ట మనిషి ఇక్కడ సమాధానం చెప్పడానికి కొంచెం ఆలోచించాడు కనుక ముందు ఎందుకు ఆలోచించాలంటే విషయం తెలియకాదు కొంచెం మందలించాల్సిన పరిస్థితి వస్తోంది రాజపుత్రుడు రాజసభలో కూర్చున్నాడు గనక మందలించడానికి కొంచెం సొగసుగా మందలించాలి అందుకోసం ఆయన కొంచెం ఆలోచించే రామా వేసిన ప్రశ్నే మళ్లీ మళ్లీ వేస్తున్నావు కొంచెం ఆలోచించుకో అణువు వంటి నీ మనస్సులో విస్తారమైనటువంటి స్వప్న ప్రపంచం ఎలా వచ్చిందంటావు అన్నాడు ఎందుకంటే స్వప్నం గురించి ఎన్నిసార్లు చెప్పావు ఎన్నిసార్లు అడిగావు ఎంత అర్థం చేసుకున్నావు ఎందుకు మర్చిపోతున్నావు ఆ విషయాన్ని నువ్వు విషయం అర్థమైనా కూడా మనస్సుకు పట్టదు మనస్సుకు పట్టపోవడం వల్ల వచ్చిన ప్రశ్నలే మళ్ళీ వస్తూ ఉంటాయి అంతకంటే వేరేం లేదు అతి సూక్ష్మమైనటువంటి మనస్సులో విస్తారమైన స్వప్న చూశాక ఈ ప్రశ్న రాకూడదు నీకు వచ్చిందంటే విషయాన్ని మనసు పట్టలేదని అర్థం మనస్సు పట్టపోతే ఏం చేయాలంటే సత్యాస్త్ర శ్రవణం చేయాలి అదే విరుగుడు దానికి అన్నాడు రాముడు దానికి ఒప్పుకుని ఒప్పుకున్నానండి కానీ ఏ గ్రంథాలు చదివితే సత్యాస్త్రం చదివినట్టు అవుతుంది అని ఇక్కడ వాల్మీకి మహర్షి గారు ఒక చిన్న చమత్కారం చేశాడు ఎందుకంటే ఆయన కవి మాత్రమే కాదు మంచి మనస్తత్వవేత్త అంచేత ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని ఆ మహాకవి వశిష్ఠుడి నోటి మీదుగా యోగ వాసిమే దీనికి ఉత్తమోత్తమ గ్రంథమని చెప్పించేశాడు ఎందుకని సందర్భం వచ్చిందిగా అందుకోసం అలా చెప్పించడం మాత్రమే కాకుండా ఈ గ్రంథ ప్రాశస్త్యాన్ని కొంచెం వివరించాడు కూడా అలా వివరణ చేసి చేసి చివరికి వశిష్ఠుడు ఏమన్నా అంటే ఈ యోగవాసి పఠనం ద్వారా తదేక నిష్ఠతో పకుండా ఆత్మవిచారణ చెయ్యాలి అన్నాడు కేవలం పఠన చాలుదు ఈ పఠన ద్వారా ఆత్మవిచారణ చేయాలి ఆ ఆత్మవిచారణ కూడా తదేక నిష్ఠతో చేయాలి అది కూడా ఆపకుండా చేయాలి అని చెప్పాడు చాలా జాగ్రత్తగా చెప్పాడు అనమాట అప్పుడు అంటే రాముడు అన్నాడు ఎప్పటిదాకా చేయాలండి అన్నాడు జీవన్ముక్తి కలిగేదాకా చేయాలయ్యా అన్నాడు వశిష్ఠుడు జీవన్ముక్తి కనుక వచ్చేస్తే విదేహముక్తి దానంత తర్వాత నిదానంగా వస్తుంది విదేహముక్తి కోసం నువ్వు కృషి చెయ్యక్కల్లా అంచేత జీవన్ముక్తి వచ్చేదాకా చేయి చాలు అన్నాడు జీవోన్ముక్తి వచ్చినట్టు ఎలా తెలుస్తుంది అండి అడిగాడు రాముడు పశిష్యుడు అది స్వయంగా నీకే తెలుస్తున్నాయా అన్నాడు ఎందుకంటే నిద్ర నుంచి మెళుకు నీకు మరో ఎవరన్నా చెబుతున్నారా మెళుకు వచ్చినట్టు స్వయంగానే తెలుస్తుంది అలాగే ఇదిను అయినా జీవన్ముక్తుడి లక్షణాలు ఎలా ఉంటాయో తెలిస్తే వాటిని అందుకోవడానికి నువ్వు కొంచెం ప్రయత్నం చేయవచ్చు అంటే జీవన్ముక్తుడికి ఏవి సహజ లక్షణాలో సాధకుడికి అవే సాధన మార్గాలు కనుక నీకు జీవన్ముక్తి లక్షణాలు విదేహన్ముక్తి లక్షణాలు కూడా కొంచెం కొంచెం చెబుతా జీవన్ముక్తికి విదేహముక్తికి వేరే లక్షణాలు ఉండవు జీవన్ముక్తుడి లక్షణాలు చదువుతాను అలాగే విదేహముక్తుడి లక్షణాలు చెబుతాను అన్నాడు వశిష్ఠుడు అని తొమ్మిదవ సరుకులో ముందు జీవన్ముక్తి లక్షణాలు ప్రారంభించాడు అంటే జీవన్ముక్తుడు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో వాటిని చెప్పడం మొలచాడు మొట్టమొదటిగా ఆయన చెప్పింది ఏంటంటే ఎవడైతే జీవన్ముక్తి పొందాడో వాడు ప్రపంచ వ్యవహారంలో ఉండి కూడా లోపల పరమాత్మ దృష్టితోనే ఉంటూ ప్రపంచం లేనట్టుగా భావిస్తూ ఉంటాడు ఇది మొదటి విషయం వాడు ప్రపంచం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటాడు లోపల భావన అలా ఉంటుంది లోపల ఉంటాడు పరమాత్మ దృష్టితో ఉంటాడు అంటే పరమాత్మ ఉంది పరమాత్మ లేనే దృష్టితో ఉంటాడు ఇలా ఉండి వాడు ప్రపంచ వ్యవహారాలు చేస్తూ ఉంటాడు అంటే అప్పుడు ఏం జరుగుతోంది వాడు ప్రపంచ వ్యవహారాల్లో ఉన్నప్పుడు కూడా లోపలే ఉన్నా పరమాత్మ దృష్టి అలా కొనసాగుతూ ఉంటుంది బయట ప్రపంచంలో నలుగురితో వ్యవహారం చేస్తూ నాలుగు పనులు చేస్తున్నా కూడా ఈ ప్రపంచం లేనట్టు లోపల భావన జరుగుతూ ఉంటుంది ఇది మొదటి లక్షణం ఆ తర్వాత అతను మెలకుగా ఉండగానే గాఢ సుషుప్తిలో ఉంటాడు జాగ్రత్తవ సుషుప్తవా అని ఉన్నాడు అంటే సుషుప్తి అంటే ఈ కళలు లేనటువంటి గాఢ నిద్ర అది మనందరికీ అనుభవంలో ఉంది మెలకులో ఉండగా కుదురుతుందా వాడి కుదురుతుంది అంటే గాఢ సుడుప్తిలో ఉండంగా ఏ రకమైనటువంటి రాగద్వేషాల స్పర్శ లేకుండా ఏ రకమైన ఉద్రేకాలు లేకుండా ఎలా ఉంటాడో మానవుడు ఈ జీవన్ముక్తిలైన వాడు జాగ్రత్త దశలోనే అలా ఉండిపోతాడు మిలకోవలో ఉండగానే అలాంటి స్థితిలో ఉంటాడు అది విశేషం ఇది రెండో లక్షణం ఇక సుఖాలు దుఃఖాలు వస్తూ ఉంటాయి వాడు కూడా ఎందుకని వాడు కూడా ప్రపంచ వ్యవహారంలో ఉంటాడుగా అందుకోసం కాని సుఖం వల్ల ఆయన యొక్క ముఖం వెలగదు దుఃఖం వల్ల మాడదు అది దాన్ని బట్టి ఇతరులు కూడా ఈయన ఆత్మజ్ఞానం పొందాడు ఈయన జీవన్ముక్తి పొందాడు అని గుర్తించేసే అవకాశం ఉంటుంది అతనికి కూడా జాగ్రత్త దశ స్వప్న దశ సుషుప్తి దశ ఉంటుంది ఇతని యొక్క దశలో విశేషం అంటే ఈ జీవన్ముక్తులు సుషుప్తి దశలో ఉన్నప్పుడు కూడా వాడు మెలకులోనే ఉంటాడు అంతేకాదు వాడికి మెలకువే లేదు చాలా విచిత్రంగా కాంట్రాక్టర్గా చదువుతున్నాడు యో జాగర్తి సుషుప్తస్థో యస్ జాగ్రన్ నవిద్యతే భగవద్గీతలో చెప్పినట్టుగా యోగికి మెలకు ఉన్నప్పుడు అంతా లోగం నిద్రపోతున్నప్పుడు ఆయన మెలకు ఉంటాడు అని ఇలా పరస్పరం కాంట్రాక్ట్ గా అట్లాగే ఇక్కడ చెబుతున్నాడు యో జాగర్తి సుషుప్తస్థ యస్ జాగ్రన్ నవిద్యతే అంటున్నాడు అతను సుషుప్తిలో ఉండగా కూడా మెలకులో ఉన్నట్టే ఆయనకు మెలకు లేనే లేనట్టు లెక్క అన్నాడు మెలకు అంటే ఏమిటి మనం ఈ బాహ్య ప్రపంచాన్ని చూడటం మెలకువ ఆయన ఈ బాహ్య ప్రపంచాన్ని ఎప్పుడూ సత్యంగా చూడనే చూడటం లేదు గనక ఆయన జాగ్రత్త లేదు జాగ్రత్త అంటే ఇంకో అర్థం ఏమిటి జ్ఞానంతో ఉండటం సుషుప్తిలో ఉండగా మనం అంతా అజ్ఞానంతో ఉంటాం మనకి తెలియని దశలో ఉంటాం ఈయన సుషుప్తి దశలో కూడా నిత్య పరిపూర్ణమైన ఆత్మజ్ఞానంతో ఉంటాడు గనక జ్ఞానంతో ఉన్న దశ జాగ్రత్త దశ గనక జాగ్రత్త సుషుక్తస్థ సుషుక్త దశలో ఉండగా కూడా మెరుగుగా ఉన్నట్టే జాగ్రత్త లేదు అంటే అర్థమేంటి ఈ ప్రపంచభ్రాంతి లేదు గనక వాడికి జాగ్రత్త దశ లేనట్టు అలా సమన్వయం చేయాలన్నమాట ఇది నాలుగో లక్షణం ఇక ఐదో లక్షణం ఏంటంటే రాగద్వేష భయాదీనామను రూపం చరన్నపింతర్ వ్యోమవదచ్చస్థ సజీవన్ముక్త ఉచితే అన్నాడు ఆకాశంలాగా ఉన్నాడు దశలో ఉన్నప్పుడు ఎప్పుడో జ్ఞానం గురించి ఆలోచించప్పుడు కాదు రాగద్వేష భయాదీనామనురన్నపి రాగానికి ద్వేషానికి ఇలాంటి వాటన్నిటికీ కూడా భయానికి వీటన్నిటికీ కూడా అనుకూలంగా ఆయా పనులు చేస్తూ ఉన్నప్పుడు కూడా వాడు లోపల అతి ఎచ్చ అతి స్వచ్ఛంగా ఉన్నాడు అలా ఉంటే వాడు జీవన్ముక్తుడు ఆకాశంలాగా ఉన్నాడు అది జీవన్ముక్తి లక్షణం ఇది ఐదు లక్షణం ఆరు లక్షణం ఏంటంటే వాడు పని చేస్తున్నా మానినా వాడికి అహంకారం లేదు వాడి మనస్సుకి ఏది అంటదు గనక వాడికి అహంకారం లేదు అహంకారం లేకుండా పని చేస్తున్నావా లేదా అనేది ఎవడికి వాడికే తెలుస్తుంది వీడికి మాత్రం ఎవరైతే జీవన్ముక్తుడో వాడికి లోపల అహంకారం ఉండదు వాడు కళ్ళు తెరిస్తే ప్రళయం వాడు కళ్ళు మూస్తే సృష్టి ఇది ఏడో లక్షణంగా చెబుతున్నాడు వశిష్ఠ మహర్షి అంటే ఏంటి ఎంత సింబాలిక్గా చదువుతున్నాడు ఆయన కళ్ళు తెరిస్తే ప్రళయం అయిపోతుంట ఇది గోలండి ఆయన కళ్ళు మూస్తే సృష్టి అయిపోతుంట అంతకంటే గోలం కళ్ళు తిరగడం అంటే ఏమిటి మోయటం అంటే ఏమిటి ఇక్కడ కళ్ళు తిరగడం అంటే జ్ఞానదశ జ్ఞానదశలో ఉంటే ఈ ప్రపంచం అంతా అంతరించిపోతుంది ఆయన పరమాత్మ స్వరూపంలో ఉండిపోతాడు కళ్ళు మోయడం అంటే అజ్ఞానదశ ఆయన అజ్ఞానదశలోకి వస్తే ప్రపంచం అంతా కనిపిస్తుంది ఇక ఎందో లక్షణం ఎవరి వల్ల కూడా ఆయనకి భయం లేదు ఆయన వల్ల ఎవరికీ భయం లేదు ఎందుకని ఆయన ప్రపంచాన్ని తనకంటే ఏ జీవిని తనకంటే భిన్నంగా చూడడం అందుచేత ఆయన వల్ల ఎవరికీ భయం లేదు ఆయన ఎవరు కూడా తనకంటే భిన్నంగా చోటు గనక ఇతరుల వల్ల కూడా ఆయనకు భయం లేదు ఎందుకని నా వల్ల నాకు భయం ఉంటుందే అందరూ నా స్వరూపం అనుకుంటే ఎవరి వల్ల నాకు భయం ఉండేసే అవకాశం లేదు కదా నా వల్ల ఇంక భయం ఉండేసే అవకాశం లేదు కదా అని చేత సర్వత్రా చేస్తున్నాడు అంటే నేనే నేనే నేనే అనే దృష్టితో అందరినీ చూస్తున్నాడు ఇది ఎందో లక్షణం వాడికి మనస్సు ఉంటుంది కాని ఆలోచన ఉండదు య సచిత్పి నిశ్చిత్త అన్నాడు ఇది కూడా విరోధాభాస అంటారు కాంట్రాక్టర్గా చెప్పడం యహ సచిత్పి ఆయన మనస్సున్నా కూడా నిశ్చిత్త నిశ్చింత కాదు నిశ్చిత్త నిశ్చిత్త మనస్సు లేకుండా ఉంటాను అంటే రెండో చిత్తపదానికి అర్థం ఏంటి ఆలోచనఅ అనమాట మనస్సు ఉంటుంది కానీ అది నిశ్చలంగా ఉంటాం చేస్తే దాంట్లో ఏ ఆలోచనలు రావు అది తొమ్మిదో లక్షణం ఇక పదో లక్షణం ఏంటంటే ఆయన కోపం వచ్చినా కూడా చల్లగానే ఉంటాడు మామూలుగా లోకంలో ఉండే జీవులంతా కోపం వచ్చేటప్పటికి వాళ్ళ ఒళ్ళంతా వేడిపడిపోతుంది మనస్సు కూడా వేడిపడిపోతుంది అంటే వాళ్ళ కోపం నిజంగా కోపంలో మునిగిపోతారు ఈయన కోపంలోకి ముడవడం ఉండదు కోపం కూడా ఈయన వ్యవహారంలో భాగమే గనక లోపల ఆత్మభావంలో ఉండి పైకి వ్యవహరిస్తాడు గనక ఈయన కోప సమయంలో కూడా చల్లగానే ఉంటాడు కోప సమయంలో కూడా చల్లగానే ఉంటాడంటే ఆయన రాగము అనురాగము మొదలైన చూపించేప్పుడు కూడా ఆయన చల్లగానే ఉంటాడు ఏ రకమైన ఉద్రిక్తతను ఆయన పొందడు ఇది పదో లక్షణం ఈ విధంగా జీవన్ ముక్తులకి పది లక్షణాలు చెప్పాడు ఆయన వశిష్ఠ మహర్షి గారు చెప్పి ఇక విదేహముక్త లక్షణాలు చెప్తానన్నాడు ఏమంటున్నాడు ఆయన గాలిలో చలనం ఆగిపోయినట్టుగా ఆయన విదేహముక్తిలోకి వెళ్ళిపోతాట ఇలాగా దేహం కాలవశీకృతమైనప్పటికీ దేహే కాలవశీకృతే సతి దేహం కాస్తా కాలవశానికి లొంగిపోగా అంటే దేహానికి దేహం కాలం చేయగా జీవన్ముక్త పదం తక్వ జీవన్ముక్తి పదాన్ని ఆ మాట వదిలిపెట్టేసి ఆ పదవిని వదిలిపెట్టేసి అక్కడి నుంచి పవన అస్పందతామివా ఉన్న గాలి నిశ్చలమైపోయినట్టుగా దాంట్లో ఉన్న స్పందగుణం అంతా ఎగిరిపోయినట్టుగా ఆయన విదేహముక్తిలోకి వెళ్ళిపోతాడు అంటే విదేహముక్తత్వం అనేది మరో స్థితి కాదు ఆ జీవన్ముక్త స్థితికే మరొక పేరు కదిలే గాలి జీవన్ముక్తి కదిలే దశలో గాలి ఉంది మనకు తెలుస్తుంది కదిలికి ఆగిపోతే గాలి ఉన్నా మనకు తెలీదు విదేహముక్తి కూడా అలాంటిదే జీవన్ముక్తుడికి కర్మక్షయమైపోయి దేహం రాలిపోతే ఆ జీవన్ముక్తుడే విదేహముక్తుడు అంటారు అందుకంటే వేరే వస్తువు లేదు విదేహముక్తో నోదేతి నాస్తామ్యతి నన్ నా సన్ నూరస్థో నాహం నచ అన్నాడు ఇది రెండో లక్షణం చెబుతున్నాడు జీవన్ముక్తులు అన్నవాడున్నాడే వాడికి ఉదయం ఉండదు ఉదయించడవాడు అస్తమయం ఉండదు అస్తమించడవాడు తో బానే ఉంది న శామ్యతి అని కూడా అంటున్నాడు అంటే ఏమిటి వాడికి శమగుణము లేదు ఉద్రేక గుణము లేదు అంచేత నా షామ్యతి ఆయన ఉన్నవాడు కాదు నసన్ నా అసన్ నా దూరస్థ ఆయన ఉన్నవాడు కాదు లేనివాడు కాదు దూరంలో ఉన్నవాడు కాదు దగ్గరలో ఉన్నవాడు కాదు మరి నేను కాదు నువ్వు కాదు ఏం చెబుతాం గురించి అది కైవల్యం పొందిన వాడి స్థితి మరి మూడో లక్షణం చెబుతున్నాడు వాడే సూర్యుడై వెలుగుతాడు వాడే విష్ణువై రక్షిస్తాడు వాడే రుద్రుడై సంహరిస్తాడు బ్రహ్మై సృష్టి చేస్తాడు అని ఎవరినిస్తున్నాడు ఎవరిని విదేహముక్తుణ్ణి అంటే సాక్షాత్ పరమాత్మభావాన్ని పొందుతాడనమాట నాలుగో లక్షణంలో విదేహముక్తుడు ఆకాశమై వాయువును ధరిస్తాడయ్యా భూమిగా మారి అందరినీ మోస్తాడయ్యా నీరై ప్రవహిస్తాడయ్యా నిప్పై దహిస్తాడయ్యా అని ఈ విధంగా చాలా వర్ణం చేశాడు వశిష్ట మహర్షి ఇక్కడ చేసి చేసి చివరికి ఏం చెబుతున్నానంటే రామా ఇంతెందుకు ఇప్పుడు కనిపించేది మునుపు కనిపించింది రేపు కనిపించబోయేది ఇదంతా కూడా ఆ విదేహముక్తుడే అంతా వాడే ఆ విదేహముక్తుడే అది విదేహముక్తుడి యొక్క లక్షణం కనుక ఓ రామా జీవన్ముక్తిని నీ అంత పొందుతావు ఈ లక్షణాల ప్రకారం వాడిని సాధన చేసుకో అని ఎప్పుడైతే జీవన్ముక్త లక్షణాలని విదేహముక్త లక్షణాలని కూడా వర్ణించి చెప్పాడో వశిష్ట మహర్షి రాముడు మనలాగా వినుర్కోలా ఈ రెండు లక్షణాలని బాగా లోతుగా పరిశీలన చేసి ఒక కొత్త ప్రశ్న లేవదీశాడు ఆయన ఏమంటున్నానంటే ప్రశ్నలో గురుదేవా విదేహముక్తుడు అంటే త్రిలోక స్వరూపుడు అని మీరు వర్ణిస్తున్నారు దీన్ని బట్టి చూడగా చూడగా నాకేందోస్తోందంటే ఈ విదేహముక్త జీవులే మళ్ళీ మామూలు సంసార జీవులై జన్మిస్తున్నారా ఏమిటి అని నాకు సందేహం కలుగుతుంది ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావా అంటే ఒకడు విదేహముక్తుడు అయ్యాడు అనుకోండి అప్పుడు వాడు ఏమైపోతాడు వాడు త్రిలోక స్వరూపాన్ని పొందుతాడు కనుక ఏమవుతుంది అప్పుడు ముల్లోకాలు కూడా ముక్తి పొందిపోతాయి వాడు త్రిలోక స్వరూపుడు ముల్లోకాలు మునిపే ముక్తి పొందిపోతే ఇప్పుడు ఈ లోకం ఎలా కనిపిస్తోంది కనిపించడానికి వీల్లేదుగా కనిపిస్తోందిగా మరి అంచేది ఏం జరుగుతోందంటే ఆ విదేహముక్తులే మళ్లీ ఈనాటి సంసార జీవులుగా ఈనాటి ముల్లోకాలుగా వాళ్ళు జన్మించుండాలి అలా జన్మించారు అంటే ఏమవుతుంది ముక్తి శాశ్వతమైనది అనే మాట తప్పిపోతుంది ముక్తి ఒకసారి వచ్చినా కూడా వాడు మళ్లీ సంసార జీవులుగానే పుడుతుంటారు మళ్లీ లోకంగా పుడుతుంటారు ఇది ఎక్కడ కోలా దీన్ని తప్పించుకోవడానికి లేదయ్యా వాళ్ళు అసలు జన్మించలేదు మళ్ళీని ఈనాటి లోకం ఎలా వచ్చిందో మాకు తెలియదు అంటే ఎట్లా కూర్చుంది వాళ్ళు జన్మించకపోతే ఈనాటి లోకం వచ్చింది వీల్లేదు కనుక వాళ్ళు జన్మించలేదు అంటానికి జన్మించారు అంటే వాళ్ళకి ముక్తి లేదని ఒప్పవాల్సి వస్తుంది అది కుదరదు కనుక ఈ రకంగా చిక్కులో పడిపోయానండి కనుక ఈ సందేహం తీర్చండి అన్నాడు చాలా చిక్కులో పెట్టేశాడు దీన్ని ఉభయత స్పాశ రజ్జుహంటారు అంటే రెండు పక్కల ఊరే అనమాట ఇటు లాగితే అది ఊరైపోతుంది అటు లాగితే అది ఊరైపోతుంది ఇలాంటి ప్రశ్న వేశాడు కాని వశిష్ఠే కంగారు పడ ఆనాయంటే రామా ఈ ముల్లోకాలనేవి నిజంగా సత్య వస్తువులైతే నువ్వు చెప్పే గందరగోళానికి మన ఏదైనా కంగారు ఆ గందరగోళం నిజమై ఉండేది కాని సత్యం ఏంటంటే ముల్లోకాలే లేవు ఎంత వెతికినా నాకు బంగారమే కనిపిస్తోంది గాని దానికంటే భిన్నంగా కంకణం కనిపించడం లేదు నేను ఎంత వెతికినా అలలో నీరే కనిపిస్తోంది నాకు గాని నీరు కాకుండా అలలో వేరే ఏమీ కనిపించడం లేదు నేను ఎంత వెతికినా నాకు గాలిలో చలనమే కనిపిస్తోంది గాని చలనానికి భిన్నంగా గాలిలో వేరే ఇంకేం కనిపించడం లేదు అలాగే నేను ఎంత వెతికినా ఈ జగత్తులో బ్రహ్మే కనిపిస్తోంది కానీ బ్రహ్మ కంటే భిన్నంగా ఈ జగత్తులో నాకేం కనిపించడం లేదయ్యా అన్నాడు రాముడే మెలికి ప్రశ్న వేశాడు అనుకుంటే ఈయన అంతకంటే చమత్కారంగా సమాధానం చెప్పేశాడు రాముడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాడు ఆలోచించి ఏమన్నా అంటే గురుదేవా ఈ ప్రపంచం లేదనుకుంటే అప్పుడు ముక్తి వస్తుంది అని మీరు కనిపించే ఈ ప్రపంచం లేదని గట్టిగా అనుకోవాలి స్పష్టంగా కనిపించేదాన్ని లేదనుకోవడంలా దానికేనా ఉపాయం ఉండాలిగా ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి ఏమిటి ఉపాయం స్పష్టంగా ఎదురకుండా ఎవడన్నా కనిపిస్తుంటే ఆ కొండ లేదనుకుంటూ ఉండాలి ఏదైనా ఉపాయం మీ దగ్గర ఉందా అన్నాడు అంటే వశిష్ఠడు ఏమంటున్నా అంటే ఈ లోక భ్రాంతి అనేది ఒక కళారా వ్యాధి వంటిది ఇది చాలా కాలంగా ఒంట్లో జీర్ణించిపోయింది ఇది సహజంగానే త్వరగా పోయే వ్యాధి కాదు చాలా కాలంగా ఒంట్లో వంట పెట్టుకునింది అంచేది ఇది అంత పోదు ఇది పోయేందుకు ఉపాయం ఏమిటయ్యా అని అడుగుతున్నావు నువ్వు ఒకటే ఆత్మ దీనికి సరైనటువంటి మంత్రం జై గురుదత్త